పలుమారు ఇదే పన్ని ఉండిన హృదయబమందును ఎన్న అంకుటీ తన్ను అనుమాత్రముగా తలచగవలెను రువులు వారక పలుదేహపు టింటిలో పలచొచ్చి చలివేడి పొరలక సర్వేసు తలకొన్న సన్ను దాని తలచగవలను కైకొన్న భక్తితో నిక్కపు శరణాగతితో చేకొని విన్నపములు చేసుకుంటాను ఏకాంతాన శ్రీ వెంకటేశ్వర పాదాల కింద తాకొని తన్ను తానే తలచగవలను